ఎటువంటి విషం తలకెక్కుతుందో ఎటువంటి బాధ కలుగుతుందో ఎటువంటి వేదన కలుగుతుందో అటువంటి వేదన నీకు కలగక తప్పదు ఎందుకని ఇదే సత్యం అనుకున్నావు కాబట్టి ఇది అసత్యం నీకు తెలిస్తే ఇది లేనిదని నీకు తెలిస్తే ఇది మిథ్యావస్తువు నీకు తెలిస్తే దాని చేతనం బాధించబడవిగా చదువు ఈ విధంగా కార్యకారణ సంబంధమును కూడా భ్రాంతి పరంగానే ఎంచి భయాది జగత్తును పొందుతాడు భ్రాంతి పురుషుడు చూశారా నిన్న కూడా విచారణ చేశాం కార్యమునందే కారణం ఇమిడి ఉందా కారణమునందే కార్యం ఉందా అని మన మానవుడికి సమస్య ఇంతకీ నాకు ఈ భ్రాంతి కలగడానికి ఈశ్వరుడు కారణమా నేను కారణమా నాకు అలా కూడా ఈశ్వరుడే కదండి ఎందుకని ఈశ్వరాజ్ఞులైన ఏమైనా కొండదన్నారుగా మీరు కాబట్టి ఇప్పుడు నాలుగు పనులు జరిగినాయి ఇక్కడ ఒకటి ఏం జరిగింది లేని పాము కనపడింది లేని పాము కనపడగానే నాకు అప్పటిదాకా లేని భయం తోచింది లేని భయం తోచగానే లేని పరుగు వచ్చింది అంతకుముందు పరిగెట్టానా లేదు ఇప్పుడు పరిగెట్టాను లేని పరుగు వచ్చింది లేని పరుగు వల్ల ఏమైంది ఎదురకుండా ఉన్న రాయి కనపడకుండా పోయింది రాయి కనపడకుండా పోవడానికి కూడా ఈశ్వరుడే కదా కారణం అసలు నా దారిలో రాయిని ఆ రాయిని ఆయన ఎవరు పెట్టమన్నారు నేను పరిగెడుతుంటే రాయి తీసేయాలి కదా ఆయన సరే రాయి తగిలింది పో నాకు దెబ్బ తగిలేట్టుగా ఎందుకు పడియాలి పడ్డాను పో ఇన్ని కుట్లు పది కుట్లు పడేటట్టుగా ఎంత పెద్ద గాయం ఎందుకు అవ్వాలి కాబట్టి నా భయానికి ఈశ్వరుడే కారణం నా పరుగుకి ఈశ్వరుడే కారణం నా పరుగు మధ్యలో రాయి పెట్టిన ఈశ్వరుడే కారణం నేను పడ్డానికి ఈశ్వరుడే కారణం నాకు బదికుట్లు పడ్డానికి కూడా ఈశ్వరుడే కారణం అనుకున్నాం అనుకోండి ఇప్పుడేమైంది కర్మ మార్గం ఇది కర్మ మార్గం అంటే వేరే ఏం లేదు ఇక్కడ కూడా ఈశ్వరుడే జ్ఞాన మార్గంలో కూడా ఈశ్వరుడే కానీ కర్మ మార్గంలో ఈశ్వరుడు ఎలా ఉన్నాడు ఇలా ఉన్నాడు మరి ఇలా అయితే తరిస్తాడా వీడు ఎప్పటికైనా తెలుసుకోగలుగుతాడా తెలుసుకోలేదండి ఎప్పటికీ ఇలాగే తిరుగుతూ ఉంటాడు ఎప్పటికీ ఆ భ్రాంతి జ్ఞానం అలాగే కలుగుతూ ఉంటుంది ఎప్పటికీ భయపడుతూనే ఉంటాడు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాడు ఎప్పుడు ఏదో ఒకటి అడ్డు వస్తుంది ఎప్పుడు కింద ఉంటాడు ఎప్పుడు దెబ్బలు ఉంటాడు మళ్ళీ ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పదు ఇది కర్మ మార్గం సరే ఇదే అంశాన్ని రెండో మెట్టెక్కి చూద్దాం భక్తి మార్గం భక్తి మార్గంలో చూసిన ఏం చేశాడు అంతా ఈశ్వరాగ్య మేరకే జరుగుతుందని శరణాగతుడు అయిపోయాడు ఇప్పుడు